పరిశుద్ధుడా ప్రేమకల దేవ ఈ సయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వోన్నత సర్వశక్తివంతడ మహోన్నతడా కృపామాయడా మా ప్రియ పరలోక తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావం మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా గడిచిన కాలం అంతా ప్రవాహం కాచి కాపాడిని రెక్కల చోటన భద్రపరిచినైనా ఇది నమ్ము తండ్రి నూతన కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రవ్వా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రవ నేను స్థుతించి ఆరాధించినయన నేను ఈ స్వరం ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగంలో నీకే కలుగునుగాక హెల్లుయ్య ఇక తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఆయన మీ సన్నిధిని కూడి ఉన్నాం ప్రాభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటున్నారు తండ్రి ఆయన మా మధ్యలో ప్రభా మీరే నాయన నివసిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా మీరే మా మధ్యలో సంచరిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రాభ మీకే మొరపెడుతున్నాం తండ్రి నాయన ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఆరాధనలంతటినీ ప్రభావ మీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రాభ రానైన బిడ్డలందరినీ మీరు నడిపించండి ప్రాభ తండ్రి నైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభావ నాయన మమ్మల్ని రక్షించడానికే మీరు మమ్మల్ని పిలిచినారు ప్రాభా కాబట్టి తండ్రి నీ వాక్యం నా తండ్రి జీవంనిచ్చేది ప్రభావ కాబట్టి తండ్రి ఆ జీవమును మాకు అనుగ్రహించండి ఆత్మీయ పోరాటంలో మేము ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభు తండ్రి పాటల ద్వారా మహిమను ఉందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీటింగ్ అందరినీ ఆది వహించి మీ నామానికి మహిమను ఉందమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను జీవం నీకృపల దాచీతివే నీవం నీకృపల దాచీతి నా జీవితకాలమంత ప్రభువానియం జీవం నికృపల దాచీతి పాపపువ పడి కృంగిన నాకు నిత్య జీవమర్చితివే పాపపువ పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే పావురము నీ సన్నిధిలో జీవిం పపిలచితివే పావురము వలె నిసన్నిలో నా జీవం నీవం నికృపల దాచితివే నీవం నీకృపల దాచితివే నీవితమంత ప్రభువాని నా నాశ్రయం శ్రయం ఐ విడచిన విడిన ఎర్ర సముద్రము అడ్డు రానివచ్చనే ఐగుప్తు విడిన ఎర్ర సముద్రము నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూల్చని నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుకూచనే జీవం నికృపల దాచితివే నీవం నికృపల దాచితివే నా జీవితకాలమంత ప్రభువాని వే నా నా ఆశ్రయం నా జీవం నికృపల దచితి వే కాను యోర్దాను అలలచే కలతచెంది కాను యోర్దాను అలలచే కలత చెంది కాపరివైన నీవు దాహించు ఆజ్నిగా నా ముందు నడిచితీవే కాపరివైన నీవు దాహించు ఆజ్నిగా నా ముందు నడిచితీవే జీవం నికృపల దాచితివే నా జీవం నికృపల దాచితివే నా జీవితకాలమంత ప్రభువాని వే నాశ్రయం జీవం నీకృపల దాచితివే వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెని వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడని వాక్యమై ఉన్న నీ సహవాము పుట్టించి వాక్యమయున్న నీ సహవాసము నాకు ధైర్యము పుట్టించీవం నీ కృపలో దాచితివే జీవం నికృపల దాచితివే నీవితమంత ప్రభువాని వేన ఆశ్రయంవం నికృపల దాచితివే స్థుతుల మధ్యలో నివసించువాడా స్థుతికి పాత్రుడా స్థుతుల మధ్యలో నివసించువాడా స్తికి పాత్రుడా స్తుగా నీసేవలో నేను ప్రాణార్పణ చేతుని స్తయాగముగా నీసలో నేను ప్రాణార్పణ చేతుని నా జీవం నీ కృపలో దీతివే నా జీవం నికృపల దాచీ వే నా కాలమంతా జీవితకాలమంత ప్రభువాని నా నాశ్రయ శ్రయం జీవం నికృపల దాచితివే నీవం నికృపల దాచితివే నా జీవిత కాళమంత ప్రభువాని వే నశ్రయం ప్రైజ్ ఇంత సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వంద రాజా పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా కాపాడుతున్నందుకు నీకు వంద తండ్రి నన్ను ఎసప్రభా అవును తండ్రి మేము పాపం చేసిన మమ్మల్ని క్షమించండి తండ్రి ఎసయ్యాజ్ఞ మేము ఉదయం లేకుండా కూడా డిసొబీడియన్స్గా ఉన్నాం తండ్రి నేను మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ఎస్ఐ మరి వాక్యం చెప్పబోతుండేగా ప్రభా నీ ప్రేమని కృపా దయచేయండి ఎస్ఐ నర్లకు జ్ఞానం దయచేస్తామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ జ్ఞానం ద్వారా నేను ముందు ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాల తండ్రి ప్రభ చిన్న వాక్యమైన అంత నీటిగా అర్థమయ్యేటట్టు సాయం చేస్తారని ఏసుక్రీస్తున్నాను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే డిటిరానమీ ఆరు రెండు డిటిరానమీ సిక్స్త్ చాప్టర్ సెకండ్ వర్స్ దీని బేస్ పైన మనము ఆజ్ఞా కమెండ్మెంట్స్ ఎలా మనం చదవాలి చదవండి బ్రదర్ తెలుగులో చదవండి నీ దేవుడైన యుహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు నీ దేవుడైనా యుహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయు స్మౌతుడవట్లు మీరు స్వాధీన పరుచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యుహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విదులు ఇవే అయితే మనకు వాక్యం సంబంధించింది ఏంటంటే కం దేవుని ఆజ్ఞలను దాన్ని ఎలా నడుచుకోవాలి దాన్ని ముందుకు ఎలా తీసుకోపోవాల దాని మనకు విధేయత చూపిస్తే ఏమవుతుంది అవి అవిధేత చూపిస్తే ఏమవుతుంది అనేసి వాక్యం సెలవిస్తుంది అయితే దీని నుంచి ఒక చిన్న టాపిక్ తీసుకుంటాను నేను అందులోంచి రెక్స్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ దాని నుంచి ఈ ఆజ్ఞలలో మనకు ఒక ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారంగా మనము దాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్దాం అయితే చూడండి ద మిస్ థాట్ దో May I just fear the law, Lord the God to keep all the statutes and His commandments which I commend thee. Though the Son and the Son's Son all the days of life that the days may be prolonged. Prolonged means mm that -hmm. you live in the life of life. Lengthy, longer. You know, prolonged. And in the King's James Bible that prolonged means అర్థం ఏ అర్థం అంటే ఎక్కువ కాలము తెలుగులో తెలుగులో అయితే ఎక్కువ కాలము అనుంది ఇంగ్లీష్లో అయితే లెంతి ఆర్ లాంగర్ అంటే చాలా రోజుల వరకు అని రాసిందనమాట అయితే మనము మా కమెంట్మెంట్స్ లో చూసుకుంటాం కదా హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యూ మీ లివ్ లాంగ్ టైం ఆన్ ది ల్యాండ్ అని రాసింది కదా అవును పెద్దవాళ్ళని ఎల్లర్స్ని ప్రే ప్రేమించి వాళ్ళని వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళని ఉభయ్ అయితే మన తల్లిదండ్రులనే ఉభయ అయితే దేవుడు ఎక్కువ కాలం జీవిస్తాను అదే దేవునికి మనం ఇంకా విద్యతో చూపిస్తే దానికి దానికి డబల్ ఇంకెక్కువ కాలం జీవిస్తాం అంతేనా కా బ్రదర్ సో తల్లిని తండ్రిని సన్మానిస్తూ నువ్వు భూమి మీద ఎక్కువ కాలం బతుకుతావు వాక్యం సెలవిస్తే తల్లి కాక మన దే దాంతో పాటు మనము దేవుని కూడా దేవుని కూడా సన్మానించి రెస్పెక్ట్ఫుల్ గా జీవిస్తే ఇంకె దానికి ఈ ఈ డబల్ ఈ ఆయుషు ఆ ఆయుష్ కలిపి ప్రొలాంగ్డ్ ఇంకా లెంత్ ఇంకెక్కువ రోజులు మనం పెంచుకోవచ్చు దేవుని యొక్క వాక్యాంశ ఎలా సో అయితే పేరెంట్స్ పిల్లలకి ఏ విధంగా టీచ్ చేయాలా పిల్లలు పేరెంట్స్ కే ఈ విధంగా ఆవి అంటే విద్యత చూపించాలి obey చేయాలనేసే మనం నేర్చుకుంటాం అన్నమాట ఇక్కడ honor your father and mother that your days may be long in the land that the lord your god is given giving you దాని ప్రకారంగా మన ఇదొక ఆజ్ఞ కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆజ్ఞ మనం పాటిస్తాం మనం చేస్తాం ఏదైనా మనం పాటిస్తనే ప్రాక్టీస్ చేస్తేనే అది ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇవి మనము నేర్చుకోవాలంటే రిఫ్లెక్షన్స్ అనే ఒక ఐడియా గుర్తుంటుంది మనకు ఒక రిఫ్లెక్షన్ అంటే మనది మనకు కనబడడం ఒక అద్దంలో దేరికి పోండి రిఫ్లెక్షన్ అవుతుంది లైట్ చూడండి రిఫ్లెక్ట్ అవుతుంది లైట్ అట్లనే రిఫ్లెక్షన్ మన అద్దంలో వెళ్ళి మనం చూసుకుంటే మనకేమి మన ముఖం మీద ఏముందో కనబడుతుంది మనకు మచ్చ ఉందరే ఇక్కడ గలీయోజుంది ఇక్కడ నేను సెట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇక్కడ బాగుంది ఇక్కడ మురికి ఉంది ఇక్కడ నేను సెట్ చేసుకోవాలి రిఫ్లెక్షన్ అనేది ఈ ట్యోస్ అంటే మిస్టేక్స్ అనేది చూపిస్తుంది టప్యోస్ మనం కూడా యొక్క ఆజ్ఞలను పాటించి ముందుకెళ్తే పాటించకపోతే మనకు రిఫ్లెక్షన్ అవుతుంది తప్పులు మనకు తెలిసిపోతుంది అరే నేను డిస్ఓప చేసిన అందుకే నాకు ఇలా జరిగింది ఇమీడియట్ గా మనం దాన్ని కరెక్షన్ చేసుకుంటాం అనమాట అయితే మన పిల్లలకి ఏ విధంగా ముందుకు నడపాలి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా వాళ్ళకి నేర్పించి ముందుకు తీసుకుపోవాలనే మనకి ఈ యొక్క ద్వితీయోప దేశ నుంచి ఆరో అద్యం రెండో వచనం ధ్యానించుకుంటున్నాం ఎందుకంటే చాలా రోజు నేను చాలా రోజుల తర్వాత నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు అయితే డ్యూటీ టు పేరెంట్స్ టు ట్రైన్ చిల్డ్రన్ వాళ్ళని ట్రైన్ ఎలా చేయాలి వాళ్ళకి విధంగా నడిపించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళని ట్రైన్ చేయకపోతే మనకు శిక్షనే వాళ్ళు వినకపోతే వాళ్ళకు శిక్షణ ఎక్కడ చూసినా శిక్ష తప్పదు శ్రమలు తప్పవు సో మనం నేర్చుకొని ఇతరులకు చెప్పడమే ఇతరులను దారి పెట్టడమే మన పని దాన్ని ముందుకు మనం తీసుకెళ్దాం అయితే ప్రావ్స్ 22.6 టు సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యయము ఆరోచనం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ అంటే ఈ వాక్యము దేవుడు దేవుడు మనకు చెప్తున్నాడు దేవుడు దేవుని బిడ్డలం మనము సో మనం నడవలసిన త్రోవలో మనం నడిస్తే మనం దేవుడి నుంచి తొలగిపోము సింపుల్ అప్లికేషన్ కాబట్టి మనం మన పేరెంట్స్ ఎవరు ఇప్పుడు దేవు దేవుడే సో దేవునికి విధేత చూపించు మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనం త్రోవ తప్పము ఆ అద్వితీయతో చిన్న నిర్లక్ష్యం చూపించిన చూపించడం అంటే మనం దేవు నుంచి తొలగిపోతాము సో దేవుడు ఏ విధంగా కాపాడుకోవాలనుకుంటున్నాడంటే నన్ను స్వీకరించండి నన్ను రెక్స్పెక్ట్ చేయండి నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు నీకేం కాకుండా నేను నా భూమి నా భూమిలో నిన్ను ఎక్కువ కాలము జీవిస్తా జీవిస్తావును అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి పిల్లలకు మనకి ఏ విధంగా మనం మనకు ఆ బాధ్యత ఇస్తే మనం ఏ విధంగా చేస్తాం దేవుడు బాధ్య మన పట్ల మన దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంది కాబట్టి మనం ఏ విధంగా చేస్తాము మనకు బాధ్యత ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తాం ఇవే చేయాల్సింది ఐతే colossians 3:20 children obey your parents in everything for this pleases the lord colossians 3:20 పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది చూడండి అదే మన అప్లికేషన్ దేవునిలో పెట్టేసే ఈ అప్లికేషన్ దేవుల్లో మనము అన్ని పర్ఫెక్ట్ అన్ని చేసి ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు ప్లీజ్ పర్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ ఎస్ ద లాడ్ అంటే ప్లీజ్ ఏం చెప్తుంది ఒక రిక్వెస్టింగ్ దేవుడు ఆనందపడతాడు అయితే మనం దేవుల్లో అవి చేసినా అంది అడలా అంటే ఎవ్రీథింగ్ దేవుల్లో మనం ప్రతిదొకటి కలిగి ఉంటే దేవుడు దేవునికి ఎంతో ఆనందం అంటే నా బిడ్డ రోజు రోజుకు నాకు దగ్గరికి వస్తున్నాడు నేనేదైనా చేయాలి కొన్ని నువ్వే ఆయనకి ఏదైనా నేర్పించాలి దారిలో సరి కరెక్ట్గా పెట్టి ముందుకు నడిపించాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తాం అయితే వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలి కొంతమంది రఫ్గా ఉంటే విన్నర్ అసలు విన్నర్ ప్రేమతో చెప్ ప్రేమతో చెప్పాలి వాళ్ళకి పిల్లలకి దేవుడు కూడా మనతో ఫస్ట్ ప్రేమతో చెప్తాడు తర్వాత వార్నింగ్స్ వార్నింగ్స్ ఇస్తాడు ఇది కాదు అది కాదు అని అది మనం గ్రహించాలి వివేక జ్ఞానంతో మనం తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్ళిన ప్రొటెక్షన్ ఉండాలి దేవుడు ప్రొటెక్షన్ దేవుంది ఉంటుంది మన తీసుకున్న ప్రొటెక్షన్ అది మనకి ఏ నాకేం కాదు దేవుడు ఉన్నాడు నేను వెళ్ళిపోతానంటే అది కాదు కుదరదు కూడా మన జాగ్రత్త మనం ఉండాలి దేవుని జాగ్రత్తలో దేవుడు దేవుడు మనం జాగ్రత్తగా నడిపిస్తాడు ఏదైనా నీకు శబ్దం కావాలంటే టూ థింగ్స్ అవసరం క్లాబ్స్ కొట్టాలన్నా రెండు చేయలు అవసరం డ్రమ్స్ కొట్టాలన్నా రెండు రెండు పని టూ వర్కింగ్స్ అవసరం అక్కడ ఏదైనా రెండు రెండు వర్కింగ్స్ అవుతూనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది లేదు నేను ఇక్కడ ఉండి పియానో నడిపిస్తాను అంటే కాదు మనం వాయిస్తేనే అక్కడ దాని నుంచి శబ్దం వస్తుంది అంతే మన జీవితంలో కూడా రెండు అవసరం ఒకటి వాక్యము దాన్ని ఉభయ చేసి ఉభయ చేస్తూ మనము ముందుకు వెళ్ళడమే దాన్ని అప్లికేషన్ చేస్తూ మనం ముందుకు వెళ్ళడమే నేర్చుకొని అప్లికేషన్ పెట్టి మనం ముందుకు వెళ్తేనే దాని నుంచి మనకు రిజల్ట్ అనేది వస్తుంది ప్రాని రిజల్ట్ దాని రిజల్ట్ వస్తుంది లేకపోతే దాన్ని అక్కడికి ఆపేసే రిజల్ట్ రాదు అయితే పేరెంట్స్ పిల్లలకు ఏ విధంగా చెప్పాలి డిటురానమీ ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండున్నప్పుడు త్రోవన నడుచుచున్నప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను హలో చూడండి మనం ఏది నేర్చుకున్నా ఇన్ని రోజులంటే టైం వేస్ట్ చేసినాం నిజంగానే నేను కూడా చాలా టైం వేస్ట్ చేసిన ఖాళీ సమయంలో కూడా నేను వాక్యం దాన్నించకపోయడం రాసుకుంటోని ఆ విధంగా చేసుకోని కానీ ఇన్ని రోజులు మనం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం మనకి ఎంతవరకు అప్లా అవుతుంది ఆ వాక్యాలన్నీ మనకు వరకు అప్లా అవుతున్నది మనం ఎంతవరకు ఫలించినాము ఎంతవరకు ముందుకు నడిచినాము అనేది మనకు కావాలి అయితే ఏ టైంలో సరే చూడండి సమయం పోనియొద్దు ఎందుకంటే చాలా దుర్దినాలు ఉన్నాయి వాక్యం సెలవిస్తుంది సమయాన్ని పోకుండా అది యూజ్ చేసుకు యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి పడుకుంటప్పుడే కానీ నుంచుంటప్పుడే కానీ ఏదో రెండు మాటలు ఒక ఆత్మ ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళి ఆ మంచి మాటలను చెప్తే డెఫినెట్ గా అవి వింటే అనమాట ఎందుకు ఎందుకంటే మనకు తెలిసింది ఇతరులకు చెప్పడమే మన పని పిల్లలకు చెప్పమంటున్నాడు అదిగా అది కాక మనం నిత్యంగంజు అప్లై చేసుకుంటే ఇతరులకు కూడా అన్యులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే అరే ఈ బ్రదర్ చాలా ప్రేమతో మాట్లాడతారు ఈ సిస్టర్ ప్రేమతోగా మాట్లాడితే ఈ ఆంటీ ప్రేమతోగా మాట్లాడదాం అట్లా మాటలు మాటలు కలిపి మిల్లమెల్లగా దేవుని యొక్క స్వార్థ చెప్తుంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అవుతుంటుంది వాళ్ళకు కూడా వినాలని ఆసక్తి కలుగుతుంది ఓ అట్లనా నెక్స్ట్ డే పిలుస్తారు ఎస్ ఇట్లనా నెక్స్ట్ చూడండి సడన్ గా అన్ని ఏం ఒకటేసారి చెప్పేసి ఇంకో అమ్మ బ్రదర్ మనం పట్టుకున్నాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసి వాళ్ళ వాళ్ళు అట్లా ఫీల్ అవుతుంటారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా బాలుడు ఎట్లా మెల్లమెల్లగా స్టేజెస్ ఉంటాయి దానికి త్రీ స్టేజెస్ ఫోర్ స్టేజెస్ సిక్స్ మంత్స్ అట్లా మెల్లమెల్లగా ట్రైనింగ్ నేర్చుకుంటాడు వాక్యం కూడా పిల్లలకి ఏ విధంగా చెప్పాలో వాళ్ళకు అన్ని చెప్తే గుర్తుండవు చిన్న చిన్న వాక్యాలు పాటలు మెమరీ వర్డ్స్ నేర్పిస్తూ ముందుకు తీసుకపోవడం అదే దేవుడు కూడా మనల్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్తాం ఒకటేసారి మీరు అన్ని నేర్చుకోరు మీరు గుర్తు నాకు తెలుసు బర్డన్ అయిపోతుంది మెల్లమెల్లగా నేర్చుకోమంటున్నాడు ఎందుకంటే ఇన్ని రోజులు మనం టైం నిజంగా టైం వేస్ట్ చేసినాం అన్న ఎన్నో విధాలు ఎన్నో ఎన్నో విషయాలు మనం పాటించి అందులో మనం ఫార్టీ ఫైవ్ పర్సెంటేమో నేర్చుకొని ముందుకు వెళ్తున్నాం కంప్లీట్గా ఇంకా నేర్చుకోలే ఏ వయసు అయినా పర్లేదు నేర్చుకోవచ్చు చిన్న వయసు సరే పెద్ద వయసు సరే వయసుకి సంబంధం లేదు నేర్చుకోవాలనుకుంటే ఆసక్తి కలిగుంటే ఏ విధంగా నేర్చుకోవచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి వాక్యం ఏం చలివిస్తుందంటే ఎనీ టైం కొంచెం సమయం దొరికినా దేవుని యొక్క వాక్యము ఇతరులకు చెప్పి ముందుకు తీసుకెళ్దాం మన పిల్లలైనా సరే ఇతరుల పిల్లలైనా సరే వాళ్ళు వింటరు ఇంకొకటి గమనించిన ఏంటంటే పిల్లలు మనం ఇప్పుడు మన చిన్న చిన్న పిల్లలు మాట్లాడుకున్నానుకో వాళ్ళ లాంగ్వేజే అర్థమవుతుంది వాళ్ళకి మనం మనం మెచ్యూర్గా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు సో ఎవరు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ లోకి మనం వెళ్ళిపోయి మాట్లా మాట్లాడేసేవాళ్ళ అప్పుడైతేనే వాళ్ళకి అర్థమవుతుంది ఒక నత్తైన వాళ్ళకి ఏం చెప్తాము మనం ఫాస్ట్ గా ఫ్లూయెంట్ గా చెప్తే అర్థం కాదు కొన్ని వర్డ్స్ ఆయన లాగా మాట్లాడుతూ మనం అర్థం చేసి అర్థం చేసుకుంటారు పిల్లలు కూడా అంతే వాళ్ళ ఆటలో ఆడేటప్పుడు మనం పాల్గొని ఉండి రెండు మూడు ఆటలు ఆడితేనే వాళ్ళు విని ఇట్లా ఆ మైండ్ సెట్ తీసుకెళ్తుందనమాట ఆ మైండ్ సెట్ మనం రీడ్ చేసుకొని ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి డిటురానమి ఆరో సిక్స్ సిక్స్త్ చాప్టర్ ఇరవై వచ్చిన ఇక నీ కుమారుడు మన దేవుడైన యహోవ మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నేను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము మనము ఐగుప్తులో పరోకు దాసలమై ఉండగా ఎహోవా బహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను థ్యాంక్ బ్రదర్ చూడండి ప్రతి ఒక్క విషయం నేర్పించాలి ఎందుకంటే బైబిల్ కోసం ఏంది వాళ్ళు అడుగుతారు డెఫినెట్ గా ఎందుకు వచ్చినాడు ఎందుకు చనిపోయినాడు ప్లస్ ఇంకా బైబిల్ బుక్స్ కోసం స్టోరీస్ బుక్స్ అడుగుతారు మోజస్ నోవా తాత ఎందుకు కట్టినడు ప్రతి ఒక్కటి ఫ్రమ్ ద బిగినింగ్ టుల్ ఎండ్ కంపల్సరీ వాళ్ళు అడుగుతారు ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి మనం వివరించి చెప్పగలుగుతాం కాబట్టి దాని దాని దాని బేసిక్ గా వాళ్ళు వింటారు స్టోరీస్ ఇప్పుడు సండే స్కూల్లో స్టోరీస్ చెప్తారు కంపల్సరీ ఇద్దరు ముగ్గురు అడుగుతారు క్వశ్చన్స్ అది చేయాలి ఇది ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా అంటే ఆ టైంలో ఇట్లా లేవు ఆ టైంలో కార్లో రావచ్చు కదా అంటే ఆ టైం కార్ ఎక్కడి పిల్లలు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి అది తెలివు జనరేషన్ జనరేషన్ చూసుకుని టెక్నాలజీ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అది తెలియదు కాబట్టి మనం వాళ్ళ మెంటాలిటీ వెంటనే వెళ్ళి వాళ్ళకు చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసా మీకు సామెతల గ్రంథము ఇరవై మూడో వద్యము పదమూడో వచ్చిన పదమూడన్నా పదమూడు ఈ పాలు శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాణ్ణి కొట్టిన వాడు చావకుండును చూడండి డిసిప్లిన్ కావాలంటే తప్పదు దేవుడు కూడా మనల్ని కొడుతుంటాడు మనం దేవుని మాట వినకపోతే దేవుడు కూడా హెచ్చరిస్తుంటాడు కొడుతుంటాడు మాటల ద్వారా కొడుతుంటాడు దేవుడు మనం వాక్యాల ద్వారా కొడుతుంటాడు దేవుడు వినాలి మనం ఆ పని చేయకుండా ఇంకోసారి కొరత ఏమవుతుంది ఇంకోసారి ఆ పని చేయడు బాలుడు ఎవరైనా సరే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కలుగుతూనే కదా మనకు వచ్చేది అరే అటు పోవద్దు అటు పోతే కుక్క గారు వస్తుంది అందుకే నేను ఈ గల్లీకే నువ్వాలి ఈ గల్లీలో కుక్కలు ఉండవు మనకు ఎక్స్పీరియన్స్ ఏదైనా అవుతనే మనకు తప్పులు మనం తెలుసుకుంటాం దాని ద్వారా పశ్చాత్తాపడతాం రిపెంట్ అవుతాం ముందుకు తెలుసుకుంటాం నడుచుకొని ముందుకు వెళ్తుంటాం అనమాట సామెతల గ్రంథము ఇరవై రెండు ఆరో వచనం బాలుడు నడపవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూడండి ఎందుకు మనం దేవుడు నేర్పవలసిన మార్గంలో ఎందుకు నేర్పమంటే మనకు పెద్ద మన నుంచి తొలగిపోడు నిజమే కదా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఒకవేళ మంచిగా నేర్చుకొని అన్ని చేసి అన్ని డెవలప్మెంట్ అయ్యి మధ్యలో కన్నా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది అయ్యో మనం అందరం బాధపడతాం ఇన్ని రోజులు మాతో కలిసి ఉన్నాడు బ్రదర్ సడన్ గా వెళ్ళిపోయినాడు దేవుణ్ణి విశ్వాసం కోల్పోయినాడు చాలా బాధపడతాం అట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు మళ్ళీ వాళ్ళు రావాలని తిరిగి రావాలని వాళ్ళ కోసం ప్రేర్ చేస్తున్నాం దేవుడు కూడా నువ్వు ఎంత బాధపడతావు దానికంటే రెట్లింపు బాధపడతాడు నేను అన్ని నేర్పించిన 99% నైన్ పర్సెంట్ వరకు నేర్పించిన అనుకొక వన్ పర్సెంట్ నేర్చుకోమని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు నేర్చుకోక ఎవరు నేర్చుకుంటారో అనేసి వెళ్ళి వెళ్ళిపోయినాడు అని దేవుడు చాలా బాధపడతాడు సామెతల గ్రంథము పంతొమ్మిది వద్దాము పద్దెనిమిది వచ్చినాము మహాకోపియగు వాడు దండన తప్పించుకొనడు వాణ్ణి తప్పించునను వాడు మరలా కోపించుతూనే ఉండును నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావలనని కోరవద్దు చూడండి ఎవరు దేవుని ఇష్టంలే మన పిల్లలు మన దేవుని యొక్క పిల్లలు మనం అందరం దేవుని యొక్క పిల్లలం దేవునికి ఇష్టం లే మీరు నశించుకోవడానికి దేవునికి ఇష్టం లే మీ వల్ల అనేక ఆత్మలు రక్షించబడాలని దేవుని యొక్క ఆశ కోరుతున్నాడు కాబట్టి అవి ఏ విధంగా ఏ విధంగా అయినా ఏ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి టాలెంట్స్ ఇచ్చినాడు దేవుడు ఆ టాలెంట్ని ఉపయోగించుకుంటే డెఫినెట్గా మనం డెఫినెట్గా ముందుకు వెళ్తాం అది దాన్ని జస్ట్ క్యాచ్ చేస్తే చాలు దాన్ని పట్టుకుంటే చాలు మనము ముందుకు దాన్ని గ్రహించాలి మన పక్క మన ఇండ్రోల్ మన దగ్గరనే ఉన్నాయి కానీ మనం గ్రహించలేకపోతున్నాం మనలోనే ఉన్నాయి మన దగ్గరనే ఉన్నాయి మనం అవి వాడుకుంటలేం కానీ వేరే వాడుకుంటున్నారు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఒక్కొక్క ఆత్మ రక్షింపబడుతుంది దేవుడు మన నరే నేను నేర్పించిన టీచింగ్స్ పని చేస్తున్నాయి నా ప్రకారంగా నేర్చుకుంటున్నాడు విధేత చూపిస్తున్నాడు విధేత చూపిస్తే ఏ విధంగా ఉంటుంది అవిధేత చూపిస్తే ఏ విధంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఫౌండేషన్ నేర్పించి వాళ్ళు చెప్పేది వినాల మనం ఫస్ట్ మనము వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో పిల్లలు ఏం చెప్తున్నారో వినాలి వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి దాన్ని బట్టి వాళ్ళ ప్లాన్స్ ప్రకారం వాళ్ళకు కొంతమంది పేరెంట్స్ జిడ్డుగా ఉంటారు నువ్వు ఐపీఎస్ చేయాలి అంతే వేరే వానికి ఏమో అది అది ఇష్టం ఉండదు మనకి ఏదో మంచి ఫోటోషూట్ లేకుంటే వీడియో గేమింగ్ గేమింగ్ అందులో బిజీగా అట్లా ఉంటాయి కానీ వినాలి వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళకు ఏ టాలెంట్ ఉందో మనం కనిపెట్టాలి పిల్లలది ఆ టాలెంట్ మీద ఆ బేస్ మీద వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి కూర్చుంటే డెఫినెట్ గా పైకి వస్తారు వాళ్ళు మంచి నేర్చుకుంటారు కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రాక్టీస్ చేసి అప్లికేషన్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసినామనుకో నేర్చుకుంటాం అన్నది నేర్చుకొని ప్రిపేర్ అవుతాం ప్రిపేర్ అయ్యి వైవ అడిగినప్పుడు క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వగలుగుతాం లేదు అంటే మార్కులు తక్కువ వస్తాయి కరెక్ట్ అన్ని సమాధానాల నుంచి మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు నడవడానికి వాళ్ళని అభివృద్ధి పొందని పొందించడానికి వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ గా తేనికి ఇవన్నీ అవసరం దేవుని యొక్క వాక్యం అవసరం దేవుని యొక్క వాక్యమే చాలా మంది దేవుని యొక్క ఈ బైబిల్ నుంచే మోరల్ స్టోరీస్ రాశారు చాలా మంది నేను చాలా స్టోరీస్ చదివిన చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ చిన్న చిన్న బుక్లు చిన్న చిన్న బుక్స్ స్టోరీస్ బుక్స్ ఉంటుండే చిన్న చిన్న మోరల్ స్టోరీస్ అని మాక్సిమం మాక్సిమం కాదు టోటల్ బేస్డ్ ఆన్ ది బైబుల్ బైబిల్ నుంచే వాళ్ళు రాయబడినారనమాట సలమున్ రాజు కానీ ఇద్దరు కుమారుడు నా కుమార్తె అంటే నా కుమార్తె ఆ స్టోరీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి యూట్యూబ్ లో కూడా స్టోరీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి బైబుల్ మంచి చెడు అన్ని మనం నేర్చుకుంటున్నాం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అన్ని నేర్పించాయి మనకు తెలుసు కానీ అయినా మనం డిస్అబే డిసబెయింటెడ్ గా ఉన్నాం కాబట్టి దేవుని క్షమించమని ఎందుకంటే రాబోయే దినులు చెడ్డగా ఉన్నాయి సమయం పోనీ కూడా దాన్ని సద్విగ్నంగా చేసుకుందాం మన తలంతులు మంచం కింద పెడితే ఏము రాదు మన తలంతులు ఎప్పుడు పైనండాలి ఒక వెలుగు వెలుగు ఉండాలి అందరికీ కనబడాలి ఆ వెలుగులో అందరు రావాలి ఆ వెలుగులోకి అందరు తీసుకురావాలనేసి దేవుని కోరుకుందాం దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించింది గాక ఆ మేన్ పరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నికే స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభాన్ని కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో తండ్రి ప్రభాన్ని కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో నా తండ్రి ఏసయ్య నీకే యుగయుగములకు కలుగునుగాక వాళ్ళు ఇల్లుయా తండ్రి ప్రభా అవును ప్రభా తండ్రి ఎట్లా మా పిల్లల్ని పెంచాలా ప్రభ మీరేనైనా తండ్రి మీరు మాట్లాడినారు కాబట్టి ప్రతి విషయంలో ప్రభానైనా వాళ్ళని నీ ఎందునైనా నీ సాహసంలోనైనా చిన్నతనం నుంచే మేము పెంచాలా ప్రభ నీ జ్ఞానంలో ప్రభా వాళ్ళని మేము నడిపించాలా ప్రతి విషయంలో ప్రభానైనా తండ్రి మేము వాళ్ళని నీ తట్టే తిప్పాలా ప్రభా తండ్రి కాబట్టి వాటన్నిటికన్నా ముందు మేము నీకు బిడ్డలం ప్రభ మీరు మాకు ఆత్మకు తండ్రిగా ఉన్నారు ప్రభా కాబట్టే తప్పిదం చేసినప్పుడు మీరు శిక్షిస్తారు ప్రభా కబట్టే తండ్రి శిక్షించని కుమారుడు ఎవరని మీరు ఎబ్రి పత్రికలో చెప్పిండు ప్రభా కాబట్టి ఏ విషయంలో అయినా కానీ ప్రభా మేము తప్పిదం చేస్తే మీరు మమ్మల్ని శిక్షిస్తున్నారంటే అది మీరు మా ప్రేమనే ఉంది ప్రభా కాబట్టి ప్రేమించిన వాళ్ళే శిక్షించగలుగుతారు ప్రేమించిన వాళ్ళే గద్దించగలుగుతారు హెచ్చరించగలుగుతారు ఎందుకంటే అది కాపాడుకోవడానికి రక్షించుకోవడానికే ప్రాభ కాబట్టి ప్రభా తండ్రి ఆయన మీరు శిక్షించిన ఏ శిక్ష అది మేము స్వీకరించాలా మేము నాయనా సరి చేసుకోవాలా నాయన తండ్రి ని తో సంపూర్ణంగా తిరగాల ప్రభా ఇంకా పాపం విషయంలో మాయన తండ్రి మా రక్తము కారుణంతగా మేము పోరాడలేదు ప్రభా మల ఇంకా నీ పట్ల ఏమైనా వాక్యానుసారం లేని చీకటి జీవితం ఉంటే అవిధేయత ఉంటే ఏదైనా పాపం ఉంటే తండ్రి ఒప్పుకుంటున్నాం తండ్రి క్షమించు ప్రభా మీరే ప్రభా నాయన మీ ప్రేమ చేత నేను మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి ఆయన ప్రభ ఏ విషయంలో ప్రభా నాయనా ఈ లోకానుసారంగా మేము ఆలోచించకుండా భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయేలాగా మీరే నడిపించండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి మీరే మాకు తోడై ఉండండి ప్రభ ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఏవి వచ్చినా కానీ అవి ఏవి ఎన్న తగినవి కావు ప్రభ తండ్రి ఎందుకంటే మాకు ధైర్యం మీరే ప్రభా నైనా ఎందుకంటే మాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నావు ప్రభా కాబట్టి ఆయన తండ్రి మాలో మీరుంటే ప్రభా ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళినా కానీ మాకు ధైర్యం ఉంటుంది ప్రభా మా ఎందుకంటే మీరు మాకు ఆదరణ ఇచ్చే దేవుడో ప్రభా నాయన కాబట్టే అలాంటి తండ్రిని కలిగి ఉన్నాం ప్రభా మేము ధన్యులం ప్రభా తండ్రి కాబట్టే ప్రభా తండ్రి మాలో ఏమైనా నీ పట్ల నాయన ఆయాసకరమైన జీవితం ఉంటే ఏదైనా వాక్యానుసారంగా లేని జీవితం ఉంటే తండ్రి క్షమించు ప్రభ మీ పరిశుద్ధ ఆత్మశక్తి అభిషేకం అనుగ్రహించి ప్రభ ఏ రీతిగా ప్రభా నాయన తండ్రి ముందుకు పోవాలా దీని నుంచి మేము ఏం నేర్చుకున్నామో ప్రభ ఏ విషయం నాయన మేము ఏ తప్పిదం దీని చేసినామో అది మేము తెలుసుకొని నైనా మా జీవితంలో తిరిగి అలాంటివి చూడకుండా గతాన్ని మర్చిపోయినైనా గురి వద్దకే ముందుకే మేము చూస్తూ పరిగెత్తేలాగా ప్రభా నాయన నీ కొరకు ప్రయాసపడినైనా నేను ముందుకు పోయేలాగా నీ సువార్త ప్రకటించేలాగా ప్రభ మీరు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి నీ వాక్యం చెప్పేలాగా మీరే నడిపించండి ప్రభా తండ్రి ఇంకా ప్రభ నాయన ఈలోకం రీతిగా మా మనసు కానీ మా ఆలోచనలు కానీ ఇంకా అలాంటి విధానం అలా ఉంటే తండ్రి క్షమించి ప్రభ ఆయన అవిధేత ఏమైనా క్షమించి ముందుకు పోయేలాగా మీరే నడిపించండి మా ప్రాణము ఆత్మ శరీరము తండ్రి నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి మీరే మాకు తోడై ఉండమని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ కాబట్టి మా పిల్లలను కూడా ప్రభా నాయన నీలో పెంచాలా ప్రభ నీలో వాళ్ళని అభివృద్ధి పరచాలా నీ జ్ఞానంలో వాళ్ళని మేము నడిపించాలా ప్రభ దానికి ముందు మేము జ్ఞానంతో ఉంటేనే వాళ్ళకి మేము చెప్పగలం ప్రభ కాబట్టి మేము నాయన తండ్రి ముసుకులేని జీవితాలాగా ఉండాలా ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభా అది వేషధారణ అవుతుంది ప్రభ కాబట్టి మలో ఏమైనా వేషధారణ జీవితం ఉంటే తీసివేయండి ప్రభా తండ్రి వేషధారణ ప్రార్థనలు ఏవైనా ఉంటే తీసివేసి ప్రభానైనా తండ్రి నిజ మీరు ప్రభా మీ వాక్యమే మీరు నిజ స్వరూపం మేము నిజ లాగా ఉండాలా ప్రభా నీడలాగా ఉండకుండా ప్రభా తండ్రి వాక్యమే మమ్మల్ని శుద్ధీకరిస్తుంది వాక్యమే మా జీవితాలు సరిచేస్తుంది ఈ వాక్యమే మా గమ్యానికి మమ్మల్ని చేరుస్తుంది ప్రభ ఈ వాక్యమే మీరు కాబట్టి ప్రభ మీరున్నంత కాలం ప్రభా తండ్రి మా గమ్యంలోకి మేము వెళ్ళేటప్పుడు ఎన్ని వచ్చినా కానీ అలజడలు వచ్చినా కానీ ఎన్ని పెను తుపానులు వచ్చినా ఆ రోజు శిష్యులు కూడా ప్రభ నీతో ఉన్నారు కానీ వాళ్ళు భయపడ్డారు ప్రభా తండ్రి అదే శిష్యులు ప్రభ మీ ఆత్మ పొందుకొని వాళ్ళు విజృంభించి సేవ చేయగలిగినారు ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళు వెని తిరిగి చూసుకోలేదు ప్రభా మీరుంటేనే మాకు ధైర్యం మీరుంటేనే మాకు బలం మీరుంటేనే మాకు శక్తి మీరుంటేనే ప్రభా నాయన మా జీవితానికి ఒక అర్థము పరమార్థం మీరు లేకపోతే ఏమీ లేదు ప్రభ ఎందుకంటే మా గురి మీరే కాబట్టే ప్రభ మీ యొక్క ఆత్మతో శక్తితో బలంతో నాయన నడిపించండి మీ జ్ఞానంలో మీ కృపలో అభివృద్ధి పరిచి నేను ధైర్యంగా ప్రభా తండ్రి నేను వెనుకున్నవన్నీ మర్చిపోయి ఇప్పుడు ముందున్న వాటినే చూడాల ముందుంది ఒకటే ప్రభ నశించిపోతున్న ఆత్మలే ప్రభ వాటి కొరకు మేము పోయేలాగా దానికి విశ్వాసమునకు కర్త మీరే ప్రభా మీ వైపే చూస్తూ ఆయన మా యొక్క గురి యొద్కు మేము ఓపికతో ఓర్పుతో పరిగెత్తేలాగా ప్రభ మీరే మమ్మల్ని నడిపించండి అలాంటి శక్తి అనుగ్రహించమని నాయన తండ్రి మూర్ఖముగా మాట్లాడేవారు ఎవరైనా కానీ ఏ హేతువైనా ఏవైనా కానీ నాయన మమ్మల్ని అడిగితే వాళ్ళతో సాత్వికంతో మేము సమాధానం చెప్పేలాగా మీరే మాలా ఉండి వాళ్ళతో మాట్లాడమని ప్రతి విషయంలో ప్రభా నాయన మీ సహాయం చేత మమ్మల్ని నడిపించమని కబట్టే ప్రతి విషయంలో ప్రభా నీ వాక్యం మీదనే మేము ఆధారపడి జీవించే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూరుడ మహోన్నతుడ మహాగణ ద్వితీయ దేవ అది సంబుధుడ పరిశుద్ధుడ నీకే శక్తులు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా ఈ కృపలో భద్రపరుచుకున్నారనైనా యువరాత్రి మమ్మల్ని కాచి కాపాడి నూతన దిన నూతనమైన కృపను మాకు అనుగరించిన దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటామైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటామైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరియుగంలో మీకే కలిగిన నా ప్రభావ నా తండ్రి ఈ యొక్క మధ్య మీ సన్నిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు తండ్రి ఎవరికి లేని దాన్ని మీరు మాకు ఇచ్చినారు తండ్రి గొప్ప దేవానికి వర్ణాలు ఇసయ్యా అన్నదినం ప్రభావ మీ వాటిల చేత మీరు మమ్మల్ని ఎంతగానో నైనా మమ్మల్ని ఉద్యమింప చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయన గొప్పదేవాక్యంధ మీరు మాతో మాట్లాడిన ప్రభావ పిల్లల విషయంలోనైనా మేము వాళ్ళకి జాగ్రత్తగా ప్రభావం మేము పెంచాల ప్రభావ మీ మైన కొరకు వాళ్ళ ప్రభావ ప్రభావ నిలబడాల ప్రాభ వాళ్ళ సేవకులుగా కావాల ప్రభావ మీరు చేసిన అద్భుత కార్యాలకు ప్రభావ చిన్నతనం నుంచే ప్రభావ వాళ్ళకి మేము చెప్పాలా ప్రభావ కథల రూపకంగా వాళ్ళకి చెప్పాలా ప్రభావ అయినా ఈస ఎందుకంటే మీరు ఆ రీతికి ప్రజలకి నైనా ఏసయ ఆ రీతిగానే ప్రభావ మా పిల్లలకి ప్రభావ ఆ రీతికి ప్రకటించాలా వాళ్ళు మీ చెంత మీద నడిపించాలా మరి విశేషంగానైనా నా తండ్రి ఎంతో మంది ప్రభావ పిల్లలు నా చిన్న పిల్లలకు ప్రభావ తెలియని స్థితిలో ఉంటుంది కదా వాళ్ళకి ఏదో ఒక రూపంనైనా ఎస్ మీ వాక్యాన్ని ప్రకటించాలా చిన్న స్కూల్ లాగా ప్రభావ సండే స్కూల్ లాగా పెట్టి ప్రభావాలకు వాక్యం బోధించాలా ప్రభావ వాళ్ళు గొప్ప సేవకులు కావాలా నెక్స్ట్ జనరేషన్ లో ప్రభావ గొప్ప సేవకుల వాళ్ళు తయారు కావాలా ప్రభావ ఆ రీతి మీద తరబీదు ఆ రీతి మిమ్మల్ని నడిపించండి దానికి సంబంధించిన జ్ఞానం మీ పర్వ గొప్ప జ్ఞానం మాకు మీ జ్ఞానం లేకుంటే మేము నటించిపోతాం అయినా ఈ జ్ఞానం గొప్ప దేవ నా తండ్రి మీ పర్లో గొప్ప జ్ఞానం మాకు అందరికీ అనుగ్రించండి వాకిందర మొత్తం మాతో మాట్లాడేందుకు నీకు వర్ణాలు ఎసయ్య నీకేస్తూ నటించుకోవడం తెచ్చుకొని ఈ వార్త ప్రకారం జీవించాలా ప్రభావ మరి విశేషంగా వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా అనేకులు మీరు చెంత మీద కాలంలో ఉంటున్నాం ప్రభావ నేను తండ్రి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ దానికోసం మీరు సిద్ధపడాలా ప్రభావ నేను ఎంతోమంది నశించుకోతుంది ఈ లోకంలో నేను వాళ్ళందరినీ ప్రభా మీ చెంత ఆత్మల సంపాదన అనే భారంతో మేము ముందుకు పోవాలా ప్రభావా మీరే మాకు సాహితులు నడిపించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు మీ అభిషేకం లేకుంటే ఈ లోకంలో ఏం చేయలేము ప్రవ కాబట్టినైనా ప్రతి దశలో ప్రవ మీ ఆత్మకే మీరు నిలిచపడాల ప్రవాంటే ప్రభుత్వం ఆదరణ పరిశుధాత్మ శక్తి నైనా నా ప్రభావం పొందుకోవాలా పరిశుభా పరిశుధాత్మ కొడుకు వేలా నింపుకోవాల ప్రభావా మీ ఆత్మ ని నేను నడిపింపబడాలా మీ తలంపులు మీ ఆలోచన మీ దైవికమైన జ్ఞానంలో మీ ప్రశిక్షణం మేము అభివృద్ధి పొందాలా ప్రభావ నైనా పర్వకు సంబంధించిన జ్ఞానం మేము అభివృద్ధి పొందాలా బైబుల్లో ఇంకా ఎన్నో విషయాలు ప్రభావం మా కొరకు పెట్టిన వాటి అన్నింటి నేర్చుకోవాలా ప్రభావా కాబట్టి నైనా పరిశుధాత్మ ఏది మాకు అర్థం కావు ప్రభావా అందుకే మీ ఆత్మ వల్ల అవి అనుగ్రహించబడని వాక్యం చెప్పినట్టు కనుక ప్రభావ మేమందరం ప్రభావ పశుధాత్మ అభిషేకం పొందుకొని ప్రవ్వ నేను తారాళంగా ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా మమ్మల్ని హేతులు ప్రజలకు జవాబు ఇవ్వాలా కరెక్ట్ గా మీకు జవాబు ఇవ్వాలా ప్రవ్వ మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా కానీ జవాబులు ఇవ్వాలా అందుకోసం మీరు ప్రయాసగల ప్రభావండి నేను మీ పాదాల దగ్గరికి వచ్చేవానికి మేము నేర్చుకోవాల ప్రవ్వ మీ కాడు ఎంత సులువైంది నైనా ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలా ప్రభా నైనా ఇస్తే ప్రభావ భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఎంతో మంది ప్రభుత్వించిపోతున్నారు ప్రభావ వాళ్ళందరికీ ఉపశ్రమం కల్పించాలా వాళ్ళందరినీ ప్రభావెంతో నటించాలా ప్రభావ మీ జ్ఞానం మాకు తలంపులు మాకు అనుగ్రహించి ప్రతి చోట మీకు అందరినీ సాక్షిని పెట్టుకొని రాక సిద్ధపరచుకోమని కొలో నా వీస్తూ పరిశుద్ధం ప్రార్థించుతున్నాను పండి ఆమె పరిశుధర భగ తండ్రి ఇస్రాయలకి ఒక దేవ మీకే కృతజ్ఞతలైనా నిసిన కాలం అంతా సురక్షితంగా కాపాడి మమ్మల్ని అందరినీ తను మళ్ళీ మీ సరిధిలోకి ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో బదనాలు కృతజ్ఞత ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో మంచి ఆరోగ్యం తెయచేసేందుకు మీకు ఎంతో మంచి ఆహారం అనుగ్రహించినది మీకు ఎంతో బాధనాలు ప్రభ ఎంతమందికి లేదు ప్రవ్వ కొరతగా ఉంటుండగా వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం అందరి తను మళ్ళీ సంపూర్ణంగా ఉండాల ప్రభావ మీ కొరకు జీవించాలందరూ రక్షణ పొందాలి ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు నైనా ముఖ్యంగా మీరు కుటుంబాల గురించి మీరు హెచ్చరించినారు ప్రభా కుటుంబాలని ఈ దేవుడు ఏర్పరచుకున్న సంస్థను వాక్యం సెలవిస్తుంది అది చిన్న సంఘం క్రైస్తవ సంఘం తండ్రి యాజకుడు తల్లి యాజకురాళ్ళాగా జీవిస్తేనే కానీ ఆ సంఘం ముందుకు పోదన్న విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభా ప్రతి విషయాన్ని తిమ్మల్ని విదేక చూపించాలన్న విషయం మరోసారి జ్ఞాపకం చేసిన మీకు తండ్రి కనికరించండి ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపకు యోగ్యమే కాదు నేను ఆయన కానీ మిమ్మల్ని ప్రేమించలేదు నా కొరకు మీ యొక్క ప్రాణానికి ఆయుధనంగా పెట్టినారు దాన్ని బట్టి మీకు ఎంతో వాదనాల క్రూప మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామేమో ప్రతి ప్రాణిస్టం మీ బిడ్డలను ఆశ్రయించండి ముట్టండి స్వస్థపరచండి దుష్ట శక్తిని చీకటి దురాత్మ చీకటి తెగులను గద్దిస్తున్నాం ఏ గెట్ అవుట్ ఆఫ్ దైట్ నవ్వింగ్ జీసస్ ప్రవాసం పూర్ణమైన స్వస్థత దండి ప్రతి ఒక్కరు విజయం నుంచి తిన్నమని ఇదే శ్రమను పొందినారు కాబట్టి ఇతరులు శ్రమలు అనుభవిస్తుంటే వాళ్ళన్ని ఉపశమనం కల్పించాలా వాళ్ళకి ఎట్లా ఆదరణకరం మార్గం చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి తిన్నమని ప్రతి అనారోగ్య స్థితిలో వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా ఎటువంటి ప్రార్థన జీవితం నడిపించాలా వారి ఎవరో తను ఎట్లా మీరు అవన్నీ మాకు నేర్పించినారు కాబట్టి ఇప్పుడు మేము పాటించాలా ప్రభావం ఇంతవరకు పాటించలేదు కాబట్టి క్షమించమని ప్రార్థిస్తున్నాం ఇక మీద పాటించి మిమ్మల్ని మహిమ పచ్చి బిడ్డలుగా తయారు చేయమని తీసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధ ఏసయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రాభ ఏదో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రాభ తండ్రి నీ ఆజ్ఞలను నీ కట్టడంలో మేము నీ ఆజ్ఞలను కట్టడం తండ్రి నీ మార్గంలో మేము ఉంటాం ప్రాభ నీ రాజ్యానికి అర్హులం ప్రాభ నీకు విరోధంగా జీవించినంత కాలం ప్రాభ నీకు దూరస్తులంగానే ఉంటాం ప్రభు లోకస్తుల వల్లే ఉంటాం ప్రాభ అన్ని బిడ్డలుగా కాబట్టి తండ్రి నా ఎల్లప్పుడు నీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృపణ దాయించింది ప్రాభ నేను ఒకవేళ తండ్రి మేము తప్పులు చేసింటే క్షమించండి ప్రాభ మా యొక్క ప్రతి అపరాధం క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరితో ఏ రీతిగా మాట్లాడాలన్న ప్రభావ ప్రతి ఒక్కరికి ఏ రీతిగా స్వార్థ చెప్పాలని మీరే జ్ఞానం అనుగ్రహించండి తండ్రి నేను మాకు గొప్ప భారం మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభా అది ఉన్నతమైంది ప్రాభ మా జీవిత ఉద్దేశం కూడా చాలా ఉన్నతమైంది ప్రాభ తండ్రి మేము ఈ లోకం కొరకు ప్రయాసపడడం లేదు ప్రాభావన్నీ ఏరిన దేవుడు కాబట్టి తండ్రి మీరు సంపూర్ణ విజయం ప్రతి ఒక్క దాంట్లో అనుగ్రహిస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రాభా మీకే వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చరించుకుంటున్నాం ప్రభావ మీకు ఆ జ్ఞానంలో మమ్మల్ని వర్దిలింపజేయండి ప్రాభా నేను ఎవరెవరికి ఏ రీతిగా స్వార్థ చెప్పాలను అన్నికి ఏ రీతిగా స్వార్థ చెప్పాలను నా తండ్రి తప్పిపోయిన వారికి ఏ రీతిగా శువార్థ చెప్పాలను మీరేమో జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం పిల్లల్ని ఏ మాట్లాడడానికి మీకు పొందాలి ప్రభావ అదే రీతిగా మేము జీవించడానికి సాయం దాయిచ్చాను ప్రభావ నీ వాక్యంలోనే వారిని పెంచాలా నేను నీ వాక్యంలో చిన్నప్పటి నుంచి నేను వర్ధిలింపజేయాలా ప్రభావ నేను నీ ఎందు నీ ఎందు నీ మీద ఆధారపడే జీవితాన్ని ఆ రీతిగా జీవితాలను మేము తయారు చేయాలి ప్రభావ కృపను బాగా అన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీరే మీ సాక్షులుగా మహమకరంగా మమ్మల్ని మార్చుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎవరైతే తండ్రి వైరస్ తో ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావా స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీకు సాక్షులుగా లేవనెత్త మనం ప్రార్థిస్తున్నాం కావాల్సిన ప్రతి అవసరం అక్కర్లు తీర్చుమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి చీకటి శక్తులను దూరపరచు దూరపరచుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరికి మీరే ఘన విజయంలో గ్రహించండి నిలబెట్టి మీ నామానికి మహమకరంగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవడానికి సహాయపడమని ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు కూడా ప్రభావ ఎవరైతే నాయన కొ కలిగి జీవిస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని కావాల్సి ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా దయచేయమని ప్రతి ఒక్కరికి ప్రేమ జాలి దయాకరణ చూపించమని ఏస క్రీస్తు పరిశుద్ధ నామార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పొద్దు నుంచి ఇప్పుడు కూడా కాపాడినందుకు నీ కొన్ని నెలలు కృతజ్ఞతలు స్థుతులు స్థూతున్నాం తండ్రి నేను ఎస్ఏ ప్రభా నేను ఎస్సే ప్రభా అవును అవును తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా చిన్న నిర్లక్ష్యం వల్ల నేను ఎస్ఏ ప్రభా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి నేనే ఎస్ఏ ప్రభా అదేవిధంగా నానే ఎస్ఏ ప్రభా మేము నేర్చుకుంటూనే ఉన్నాం తండ్రి నానే ఎస్ఏ ఇతరులకు చెప్పే చెప్పేది నేనే ఎస్ఏ తనటువంటి జ్ఞానం దచ్చేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు అడిగినప్పుడు ప్రతిదీ మేము చెప్పేటట్టు ఆన్సర్ ఇవ్వేటట్టు సాయం తెచ్చామని ప్రభా నేనే వేస్తే ప్రభా మమ్మ కూడా నుంచి నుంచొని అడుగుతుంటారు తండ్రి నేనే అది జరిగింది ఇది ఎందుకు అయింది అలా జరగొచ్చు కదా అనేసి ప్రభా అన్నిటికీ మేము సమాధానం ఇచ్చేటట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం ప్రభా వాక్యం చేద్దాం మాట్లా మాట్లాడేందుకు నీకు తండ్రి నేను వేసే ఏ విధంగా పెంచాలో ప్రభా అదేవిధంగా ప్రభా మమ్మల్ని మీరు పెంచినారు తండ్రి నేను వస్తే టోటల్ గా మమ్మల్ని స్థిర్తి దిగజినందుకు నీకు వందన వెళ్తాండి ప్రభా ఎస్ఐ మమ్మల్ని క్షమించండి ప్రభా అనారోగ్యాలలో ఉన్నారు తండ్రి ప్రభా ప్రదర్శిష్ట దీవించి ఆస్వాదించాను ప్రభ ఎస్సీఏ వాళ్ళకు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రిస్తునముల శాంతి సమాధాన కలున్గాక స్వస్థత కలును కాక నాయన ఎస్ఏ ప్రభ తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి స్వస్థత కలును కాక ఆమెన్ అదేవిధంగా నాయనా ఎస్ఏ ప్రభా కేలో టీమ్లు ఉన్న ప్రతి ఒక్క ప్రదర్శిష్ట కోసం ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా మరి సమయం పోనీయకుండా ప్రభా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ యూస్ఫుల్గా చేసేటకు సాయం తెచ్చమని ప్రభావ ఎందుకంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి ప్రభా చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి తండ్రి నేనేసే ప్రభా నేనేసే ప్రభా మీరు సాయం దేయండి ప్రభా మేము అవన్నీ పఠించుకోక మీరే మాకు ఉన్నారు తండ్రి ప్రభా మీరు మాకు ఆశ్రయర్గంగా ఉన్న ప్రభా ముందుకు వెళ్తూ ముందు చూపుతూ మేము ముందుకు వెళ్తూ నేను నువ్వు సువార్థను ప్రకటించి అనేకలకు నీ శిష్యులుగా అనేకలకు నీ సువార్థ ప్రకటించి నీ శిష్యులుగా చేయటకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండండి ప్రభా నేనేసే ప్రభా అలాంటి సమయంలోనే ప్రభా ఇలాంటి ఆటంకాలు తండి నాన్న శ్రమలు తండ్రి నాయనసే ప్రభ అన్నిటిని భరించాలి తండ్రి నానేసే ప్రభ అన్నింటిని భరించి ముందుకు వెళ్తుండాలి తండ్రి ప్రభా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు తండ్రి నాయనసే ప్రభ రాబోయే ప్రభా చాలా చాలా పెద్దగా ఉన్నాయి తండ్రి ప్రభా దాన్ని కూడా ఎదుర్కొని ఎదుర్కొని నాన్న ముందుకు వెళ్ళిపోతుండాలి తండ్రి నాన్న ఎస్సే ప్రభా నీ సేవలు సాగిపోతుండాలి తండ్రి నాయనసే ప్రభా అదేవిధంగా ప్రభా ప్రతి ఆన్లైన్లో పార్టిసిపేషన్ ప్రతి ఒక్క ప్రజెంట్ సిస్టమ్ దీవించి ఆశీర్వదించండి వాళ్ళ వాళ్ళ సమయంలో నేను ఎసే ప్రభా టైం తీసుకొని మరి వచ్చినారు తండ్రి నేను ఎసే ప్రభా వాళ్ళ కుటుంబాలకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు సుతులు స్తోత్రంలో నేను ఎసప్రభ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎసే ప్రభ ఎటువంటి దుష్టరుక్తులు రాకుండా సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము విన్న వాక్యం మేము పాటించుకోవాలి తండ్రి ప్రభ మరుదల నాటుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా మేము స్వీకరిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కటి నేను ఎస్సే ప్రభా నేను ముఖ్యంగా ఒబిడియన్స్ విజేత చూపించి నైన్ఎస్ఏ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక నైన్ఎస్ ప్రాధాన్యం చే అప్పగిస్తూ ఏసుక్రీస్తున్నాం మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ బ్రదర్ ఇది మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుంది ప్రేమకాల మా పర్లోక తండ్రి పరిశుద్ధ్రైందేవాసయా నాయన రక్షక ఎన్నో రోజుల తర్వాత నాకు ఈ ప్రేయర్ లో పాల్గొనడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనంబులు స్తోత్రములు వేసాయ ప్రభా నాయన రక్షక ఎంతో మంది ప్రార్థనా నా జాబ్ గురించి ప్రే చేస్తారు నాకు అనుగ్రహించిన మంచి జాబ్ ని బట్టి వెన లేని స్తోత్రములు వేసాయ ప్రభా నాయన రక్షక నేను జాబ్ లో మంచిగా ఒక ప్రత్యేకింపబడిన క్రైస్తవ బిడ్డగా ముందుకున్న సాగులాగున అనుగ్రహించండి సయ ప్రభానాయణ రక్షక ఇప్పుడైతే ఈ లోకం ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది సయ ప్రభ కాపాడండి దేవనాయన రక్షక అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చే జ్ఞానాన్ని వైద్యులకు సయ ప్రభా నాయన రక్షక ఎందరిందరైతే ఏ ప్రభా కష్టాలలో నష్టాలలో ఇరుకులలో బాధపడుతున్నారు వారిని అందరినీ కాపాడండి సయ ఈ గ్రూప్ సభ్యుల కాపాడండి సార్ మీరు ఎక్కడ చాటున భద్రపరచండి సే అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి హీలింగ్ అనుగ్రహించండి దేవ ప్రభానా రక్షక మేమంత్రం ప్రభు రెండవ అక్కడక్కడికి సిద్ధపడి జీవించలాగ్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది పంపించాం పేట పాపంగా వేడుకు మెయిన్ అందరికి ఆ మెయిన్ అన్న ప్రెజర్ అందరి ప్రేజర్